మాయాస్తి ఉన్నది మాయాహస్తి అంటే ఐంద్రజాలితుడు ఏనుగును చూపించాడు దాన్ని మాయాహస్తి అంటారు ఇంద్రజాలము అంటే అర్థం ఏంటో తెలుసునండి అది ఎలా చూపించాడో మీకు తెలియకపోతే దాన్ని ఇంద్రజాలము అంటారు ఎలా చూపించాడో మీకు తెలియదు దాన్ని ఇంద్రజాలము అంట నేను ఒక ఇంద్రజాలం చూసాను అది చూస్తే నాకే ఆశ్చర్యమేసింది వాడు చూపించాడు ఒక అమ్మాయిని పడుక్కోబెట్టాడు బాక్స్లో పడుకోబెడతాడు ముందు బాక్స్ చూపిస్తాడు చెక్కతో చేసిన బాక్స్ చూపిస్తాడు ఆ బాక్స్ అంతా చూపిస్తా లోపల చేపే ఓ వాలంటీర్స్ వెళ్ళి అంతా చూసి వస్తాడు అమ్మాయిని అందమైన అమ్మాయిని పిలుస్తాడు పిలిచి బాక్స్లో పడుకోబెడతాడు తల కనపడుతూ ఉంటుంది చూడండి ఆ బాక్స్కి తల దగ్గర నడుము దగ్గర రెండు హోల్స్ ఉంటాయి రెండు ఓపెనింగ్స్ ఉంటాయి వీడేం చేస్తాడంటే ఒక పదునైనటువంటి బిల్లటిన్ అంటారు చూడండి పెద్ద పెద్ద బలమైన పదునైన కత్తి ఒకటి దింపేస్తాడు దింపేస్తే ఈ మెడ సపరేట్ అయిపోతుంది మొండె సపరేట్ నడుము దగ్గర దింపేస్తాడు ఈ ముక్క సపరేట్ అయిపోతుంది కాళ్ళు సపరేట్ అయిపోతుంది రక్తం ఎక్కడ పడితే అక్కడ బకెట్లు బకెట్లు రక్తం ఎంత బేభత్సం చేయాలో అంత బీభత్సం చేస్తాడు చేసి ఆఖరికి ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని పిలుస్తాడు పిలిస్తే ఆడియన్స్లో నుంచి అమ్మాయి వచ్చేస్తుంది ఇది హౌ హీ కుడ్ మేనేజ్ ఇదిస్తని మళ్ళీ చూపిస్తాడు అదొ ప్రోగ్రాం ఉంది నేను అమెరికాలో చూశాను ఈ ప్రోగ్రాం కూడా వచ్చే ఉంటుంది వీడు ఇదంతా ఎలా మేనేజ్ చేయగలిగాడు ఈ ఇంద్రజాలికుడు అని మళ్ళీ స్టెప్ వైజ్ చూపిస్తాడు చూపించినప్పుడు ఇదిగో ఆ అమ్మాయి ఇక్కడ పడుకుందని మీరు అనుకున్నారు కదా అమ్మాయి అక్కడ లేనే లేదు అక్కడి ఇంకెప్పుడో వెళ్ళిపోయింది ఈ కత్తితో కొట్టేసినట్టుగా మీకు అనిపించింది కదా ఏది కొట్టలేదు మీకు అలా అనిపించింది అంతే ఈ బకెట్ల నుండా రక్తం అది రక్తం ఏం కాదు అది రక్తంలాగా కనపడే ద్రవం అంటే సమ్లిక్ ఇదిగో ఈ విధంగా చేశాడు ఇక్కడ ఈ అమ్మాయిని ఇలా పడుకోబెట్టాడు ఆ తర్వాత ఈ అమ్మాయి అక్కడి నుంచి ఈ విధంగా తప్పించుకుంది అక్కడ వీడు ఖర్చు చేసింది మీరు అనుకున్నది కాదు అని మళ్ళీ అవన్నీ చూపిస్తాడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమనిపిస్తుంది తెలిసిన విజయాదీని రహస్యం అని ఏమీ లేదు కానీ వాడు అది ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇంద్రజాలం చూపించినప్పుడు మాత్రం ఉపలంభము సమాచారము రెండూ ఉంటాయి ఉపలంభం ఏమిటో తెలిసినా మీరందరూ ఆడియన్స్లో పుట్టు చూస్తూ ఉంటారు అది ఉపలంభం సమాచారం ఏమిటో తెలిసినా ఈ ఆడియన్స్ నుంచి ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషుల్ని స్టేజ్ మీదకి పిలిపించి ఆ చెక్కని ఆ పెట్టిని వెరిఫై చేయడం అన్నీ చేసి కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి అంత కరెక్ట్గా ఉంది అవును ఉంది మీరు బాగా చేశారు అని వీళ్ళేమో మనకి ఎవిడెన్స్ ఇస్తారు ఇది సమాచారం ఉపలంభాత్ సమాచారాత్ కాబట్టి ఉపలంభము సమాచారం ఉపలంభము అంటే మీ కంట కనబడింది మీ కంట మీ చెవితో మీరు విన్నారు అది సత్యమే అని చుట్టూ ఉన్న నలుగురు పెద్ద చెప్పారు అది సమాచారం ఈ ఉపలంభము సమాచారాన్ని బట్టి వస్తువు సత్యమని స్వీకరించేవాడు వాడికి ఈ జగత్తు యొక్క రహస్యం వాడికి తెలియదు వాడు మూర్ఖుడు అజ్ఞాని ఎందుకంటే మాయాహస్తి కూడా మా అంటే ఇంద్రజాలికుని చేత కల్పించబడిన ఏనుగు కూడా చక్కగా ఉపలంభానికి చక్కగా కనపడుతుంది తర్వాత అందరూ వెళ్ళి ఆ ఏనుగుని టచ్ చేసి అబ్బా ఎంత బాగుందో ఏనుగు అని సమాచారం కూడా ఉంటుంది అయినా కూడా అది యథార్థమైన ఏనుగు కాదు అది మాయా ఏనుగే కల్పితమైన ఏనుగు కాబట్టి ఉపలంభము సమాచారము ఉంది కాబట్టి ఏనుగు సత్యమండానికి వీలు లేదు తర్వాత ఇంకోటి ఇప్పుడు మీరు ఇంద్రజాలం చూస్తారు ఇంద్రజాలం చూసినప్పుడు ఏనుగును చూస్తారు ఏమండి యథార్థమైన ఏనుగును చూస్తారు ఈ రెండింటిలో ఉపలంభము సమాచారము తేడాగా ఉంటాయా ఒక్కలాగే ఉంటాయా ఒకలాగే ఉంటాయి కాబట్టి మాయాస్తి దగ్గర ఉపలంభము సమాచారము ఎలా ఉంటాయో అస్తి వస్తు అన్నప్పుడు కూడా ఉపలంభము సమాచారము అలాగే ఉంటాయి దీని అంటే దాని అర్థం ఏంటంటే ఉపలంభము సమాచారము అనేవి అస్థి వస్తు అస్థిద్వైతం వస్తు అని చెప్పగలిగే అసాధారణ హేతువులు కావు ఎ నాట్ ప్రూవ్ ఎనీథింగ్ ఎ నాట్ ప్రూవ్ ఇప్పుడు ప్రూఫ్ ఉంటుంది అనీక్వి ఓకల్ ప్రూఫ్ అని ఉంటుంది ఇది ఉంటే అది తప్పనిసరిగా ఉండి తీరాలి అనీక్వి ఓకల్ ప్రూఫ్ ఇప్పుడు మేఘం వస్తే వర్షం పడుతుంది అని మీరు చెప్పగలరా చెప్పలేరు ఎందుకంటే మేఘం వస్తుంది వర్షించకుండా పోతుంది ఒకప్పుడు మేఘం వస్తుంది వర్షం పడుతుంది ఇది నాట్ సే డాక్ట్ ఏదో దృష్టాంతం చెప్పాను మే నాట్ బి వెరీ కరెక్ట్ వెరీ టై వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ కాకపోవచ్చు కాబట్టి ఉపలంభము సమాచారము ఉంది కనుక హస్తి అస్థి హస్తి సత్యము అని మీరంటే మీరు పొరపడ్డారు కాబట్టి ఉపలంభ సమాచారము రెండు దేనిని ఎస్టాబ్లిష్ చేయవు నన్ను ఉపలంభ ప్రమాణత్వాత్ అత్యేవద్వైతం వస్తున్నా ఉపలంభ సమాచారములు ప్రమాణములు ప్రమాణములు అంటే వస్తువుని నిర్ధారిస్తాయి రక్షణ ప్రమాణాభ్యానం వస్తు సిద్ధి అని తార్కికుల ఒక నియమం ఒకటి ఉంటుంది వాళ్ళు ఏమంటారంటే ఫలానాది ఉంది అని సిద్ధిస్తుంది ఎప్పుడు ఆ ఫలానానికి ఓ లక్షణం ఉండాలి ఓ నిర్వచనం ఉండాలి ఓ ప్రమాణం ఉండాలి గంధవతీ పృథివీ పృథివీ పృథివీ ఉంది ఎలా చెప్పగలరు గంధవతి పృథివీ అనే లక్షణం ఉంది ముక్కుతోట ఆ గంధాన్ని మీరు తెలుసుకోగలుగుతారు ప్రమాణం ఉన్నది లక్షణ ప్రమాణాధ్యాన్ వస్తు సిద్ధికి రూపరహిత స్పర్శవాన్ వాయు వాయువు ఉన్నది ఎందువల్ల లక్షణం ఉంది ప్రమాణం ఉంది ఏమిటి లక్షణం ఏమిటి రూపరహిత లక్షణం స్పర్శవాన్ అదంతా లక్షణమే రూపరహిత స్పర్శవాన్ అనే లక్షణం ఉన్నది అంటే రూపం లేనిది స్పర్శగలది వాయువు ప్రమాణమేమిటి చర్మం ప్రమాణం త్వగింద్రియం ప్రమాణం సో లక్షణ ప్రమాణాభ్యాం కాబట్టి అస్థిద్వైతం వస్తు ద్వైత వస్తు అంటే నానాత్మముతో కూడిన ప్రపంచము జగత్తు అస్తి ఉన్నది ఎందువల్ల ఉపలంభాత్ సమాచార అని ద్వైతవాది అంటాడు ఉపలంభ సమాచారయో ప్రమాణత్వా ఉపలంభాన్ని బట్టి చెప్పచ్చు ద్వైతం వస్తు ఉన్నది ఏనుగు ఉన్నది అని చెప్పచ్చు ఎందువల్ల కంటి కనబడుతోంది కనుక లేకపోతే ఏనుగు ఉన్నది అని చెప్పవచ్చు ఎందువల్ల ఆ ఏనుగును మేము చూసామో అది అక్కడ ఉంది మేము దానికి దండాలవి పెట్టి ప్రదక్షిణం కూడా చేసి ఇప్పుడే వస్తున్నాము అని ఎవడో పెద్దలు పండితులు చెప్తున్నారు కనుక రెండూ ప్రమాణమే కాబట్టి ద్వైతం వస్తువు ఉన్నది అని అంటే నా అది సరికాదు ఎందువల్ల ఉపలంహ సమాచారయోహో వ్యభిచారా ఉపలంభ సమాచారములు వ్యభిచరిస్తాయి అంటే వ్యభిచరిస్తాయి అంటే అర్థం ఏంటంటే వస్తుత్వ అభావ వృత్తిత్వాదిత్య ఆ కనబడేది యథార్థము కానప్పుడు కూడా ఆ ఉపలంభ సమాచారములు అలాగే ఉంటాయి మీకు ఏనుగు కనబడిందండి ఆ ఏనుగు సత్యం కాదు కానీ ఉపలంభ సమాచారములు మాత్రం అలాగే ఉంటాయి సత్యమా అన్నట్టుగానే ఉంటాయి కాబట్టి ఉపలంభ సమాచారములను బట్టి వస్తువు యొక్క అస్తిత్వాన్ని నిర్ధారించటము తెలివి తక్కువ ఎందుకంటే ఉపలంభ సమాచారములు అవ్యభిచారులు కావు వ్యభిచారులు మాత్రమే కథం వ్యభిచార్యుచ్యతే వ్యభిచారం ఎలా వచ్చింది ఇప్పుడు ఉపలంభమునకు వ్యభిచారం ఏమిటి ఇప్పుడు మీరు పామును చూశారు ఆ పాము ఉన్నప్పుడు పామును చూశారు పాము లేనప్పుడు కూడా పామును చూశారు కాబట్టి ఉపలంభం వ్యభిచరించిందా లేదా వ్యభిచరించింది ఎలాగా పామును చూశాను అన్నాడు అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే ఉంది పాము పామును చూశాను అన్నాడు ఎలా వెళ్ళి చూస్తే అక్కడ పాము లేదు తాదు వ్యభిచరించింది సమాచారం ఇప్పుడు పెద్దవాళ్ళు పండితులు అనుభవజ్ఞులు అలాగే ఉండదు సత్యం డెబ్బై ఏళ్ళు ఆయన చెప్పాడు కాబట్టి సత్యము జుట్టు మెరిసిపోయినా ఆయన చెప్పాడు కాబట్టి సత్యము అలా ఉంటుందా అలా ఉండదు అప్పుడు బాలాదపి సుభాషితం మనస్ఫూర్తికారుడు బాలాదపి సుభాషితం అని మీరు వింటూ ఉంటారు మంచి మాట పిల్లవాడు చెప్పినా చెప్పచ్చు బాలాదపి శుభా అంత్యాదపి పరో ధర్మ గొప్ప ధర్మము తక్కువ కులం వారి దగ్గర కూడా మీరు తెలుసుకోవచ్చు స్త్రీరత్నం దుష్కులాదపి వేష్యాకులంలో కూడా వేశ్య యొక్క కూతురు కూడా ఆమె వేష్య అయి ఉండొచ్చు ఆమె కూతురు పతివ్రత కావచ్చు స్త్రీరత్నం దుష్కులాదపి పద్మము మురికి నుంచి పుడుతుంది బాలాదపి సుభాషితం ఇవన్నీ కలిపి ఒక పద్య సునుస్మృతి మనుస్మృతిలో శ్లోకం కాబట్టి పెద్ద పండితుడు చెప్పాడు వయస్సు వచ్చిన వాడు చెప్పాడు లేకపోతే వేదం వల్లించినా అని చెప్పాడు అని మీరంటే అది అంగీకారం కాదు ఒకసారి నేను రాజమండ్రి వెళ్ళా రాజమండ్రిలో ఇలాంటి వైరుధ్యాలు కనపడతాయి కొంత ఆర్థడాక్సీ ఉంటుంది కాబట్టి అక్కడ వైరుధ్యం కనపడుతుంది అక్కడ ఒక విద్వాంసుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏదో ఆ సందర్భంగా మాట్లాడాడు అదే ఆ సందర్భంగా మాట్లాడి అబుల్ కలాం గారు ప్రెసిడెంట్ అప్పుడు మన ప్రెసిడెంట్ అయోగ్యుడు కాదు అని సభాముఖంగా అలా అచ్చండి ప్రెసిడెంట్ రెస్పెక్ట్ ఇవ్వద్దు ఎవరైనా కూడా ప్రెసిడెంట్ అయోగ్యుడు కాదు ఎందువల్ల యోగ్యుడు కాదు హిందూ మతం వాడు కాదు కాబట్టి అని అన్నాడే అని ఆయన నేను ఆయన్ని డైరెక్ట్గా అడ్రస్ చేయలేదు నేను ఐ డోంట్ వాట్ టు లీవ్ ఇట్ అట్ దాట్ సో నేను అక్కడ ఉన్నాను నేను అక్కడ ముఖ్య అతిథిని అప్పుడు నేనేం చెప్పానంటే ఆయన చెప్పిన దాంతో సంబంధం లేకుండగా నా ప్రసంగంలో నేను ఏమని చెప్పానంటే అబుల్ కలాం గారు లాంటి వారు మన భారతదేశానికి ప్రెసిడెంట్గా ఉండడం మన భాగ్యము ఆయనకి శివానంద మహారాజ్ ఓర్ణమ శివాజ పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించారు ఆయన ఆ మంత్రసిద్ధి పొందినవాడు చిన్నప్పుడు ఆయన ఒక శాస్త్రి గారి దగ్గర రామేశ్వరంలో సంస్కృతము తమిళ భాష చదువుకున్నాడు తిరుక్కురల్ మొదలైన గ్రంథాలని కూడా ఆ పండితుడి దగ్గర చదువుకున్నారు ఆయన ఎప్పుడు యోగాన్ని చేస్తూ ఉంటారు నమాజ్ చదివితే కానీ సర్వమతాలని చాలా గొప్పగా రెస్పెక్ట్ చేస్తారు అటువంటి మహాపురుషులు మనకి ప్రెసిడెంట్ గొప్ప సైంటిస్టు భారతదేశానికి పాకిస్తాన్ మీద ఓపిసర్వ్ వారా ఈనాడు ఉంది అంటే అది ఆయన పుణ్యమే కాబట్టి ఆయన ప్రెసిడెంట్గా ఉండడం చాలా పుణ్యము అని నేను చెప్పాను ఇదంతా ఈ కథంత చెప్పారంటే పెద్ద పండితుడని ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఇలా మాట్లాడతారు కాబట్టి ఈ సమాచారము అన్నది అదే అర్థం లేని మాట ఎవరో మహాపండితుడైతే అవ్వచ్చు కానీ ఆ సందర్భంగా మాట్లాడతారు ఏవో ఆగ్రహాలు ఉంటాయి ఏవో మూర్ఖత్వం ఉంటుంది కాబట్టి మహాపండితుడు చెప్పాడు కాబట్టి అది ప్రమాణం అందరూ షష్టి పూర్తి చేసుకుంటున్నారు కాబట్టి జన్మ ప్రమాణం ఇలా మొదలు శాస్త్రమే లేకుండా పోతుంది కాబట్టి ఉపలంభ సమాచారములు వ్యభిచరిస్తాయి పండితుడు చెప్పిన మాట ఒకప్పుడు సత్యం అవుతుంది సత్యం కూడా కాదు కాబట్టి వ్యభిచారం దోషము వాటికి ఉన్నది ఎలాగా అంటే ఉపలభ్యతే మాయాహస్తి కల్పితమైన ఏనుగు ఏనుగు దోమ అదే కదా ఏనుగు ఇప్పుడు దోమ అంటే ఏనని చూసి దోమని భ్రమపడ్డాడు అండి అనుకోవచ్చు ఏనుగు భ్రమపడతారు ఇప్పుడు ఒక అతను వేయించుకున్నాడు అన్నీ బాగా కనపడుతున్నాయా అని అడిగితే ఏనుగు బాగా కనపడుతుంది ఏమీ సందేహం లేదు ఏనుగు బస్సు రైలు ఇవన్నీ కనపడతాయి అడ్జెక్ట్గా అంటే కళ్ళు చూపు లేని వాడికి కూడా ఏనుగు కనపడాల వాడేయాలి హస్తి అంటే ఏనుగు దృష్టాంతం చెప్తారు చిన్న చిన్నవి ఇంకా దృష్టాంతం అంటే చాలా పకడ్బందీగా ఉంటుంది సో మాయా హస్తి ఏనుగు లేదు కానీ ఏనుగు చూశాను అనుకుంటాడు సో మాయా హస్తీ ఉపలభ్యతీ కల్పితమైన ఏనుగు కనపడుతుందా లేదా ఉపలంభం ఉన్నదా లేదా ఉపలంభాత్ సమాచారా ఉంది కల్పితమైన ఏనుగది ఉందంటాడు వీడు కన కంట కనబడింది వీడి ఫ్రెండ్ ఒకడున్నాడు వీళ్ళైతే ఒక ఆయన కూడా ఆ నేను ఆయనేమో సాక్షిస్తాడు హస్తీవా హస్తినమివా అత్ర సమాచర ఉపలంభం ఏనుగు అయ్యో ఏనుగండి అది అనుగో చూడండి ఎంత బాగా కనపడుతుందో ఏమండి కన ఉపలంభం ఉపలంభం ఒక్కటే కాదు నిజమైన ఏనుగుంటే వీళ్ళు ఎట్టి ఆచరణ చేస్తారో అలాంటి ఆచరణ కూడా వీడు చేశాడు ఇంకా చాలామంది కూడా చేశారు అత్ర అంటే అస్మిన్ హస్తిని ఈ మాయాహస్తి ఎందు ఎవ్వేవ్యో సమాచరణములు కూడా చేశారు ఏం చేశారు బంధనారోహణాదిహస్తి సంబంధి ధర్మై హస్తీతి చోచ్యతే అసన్నతి యథా అది యథావరకు దృష్టాంతం తథా దార్ష్టాంతికం దాన్ని కట్టేసి పెట్టారని అక్కడ పెద్ద గొలుసేసి కట్టేశారు ఏమంటే ఇంతలావు గొలుసు వేసి కట్టాడు మరి అది ఏనుగంటారా అసలు హుళక్ అంటారా ఏమీ లేకుంటే అంతలావు గొలుసు వేసి కడతారు తర్వాత దాని మీద వీడు ఎక్కి అంబారీ ఎక్కి సవారీ కూడా చేశాడు ఏనుగు ఉందంటారా లేదంటారా బంధనం ఆరోహణము మొదలైన మొదలైన అంటే దానికి వీడు అరటిపళ్ళు కూడా తినిపించాడు అది తొండం సాగదీసి అరటిపళ్ళు తీసుకుని తిన్న ఈ రకంగా ఏనుగుతోటి వీడు ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేశాడు తీరా చేస్తే అక్కడ ఏనుగు లేదు ఏమీ లేదు అది కల్పితమైన హస్తి ఇంద్రజాలం మాయాహస్తి కాబట్టి మాయాహస్తి విషయంలో ఉపలంభము ఎలా ఉంటుందో మీరంటున్న అస్థి వస్తువు అన్న చోట కూడా ఉపలంభము కాబట్టి ఉపలంభం ఉంది కాబట్టి అస్థి వస్తు అని చెప్పుకుంట సరికాదు ఇంతకుముందు ఒక శ్లోకం వచ్చింది కల్పయత్యాత్మయాత్మ ఆ కల్పయత్యాత్మనాత్మానం ఆత్మా దేవస్వమాయయా ఇది వైతక్ష్య ప్రకరణలో వచ్చింది ఆత్మదేవుడు ఇప్పుడు మీరు గమనించాలి మీరు ద్వైతులు ఏమంటారు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు రుద్రదేవుడు ఇంద్రదేవుడు బృహస్పతి దేవుడు అంటారు వీటి అర్థమైతే ఏమంటాడంటే ఆత్మదేవుడు అంటాడు నేనే దేవుణ్ణి ఆత్మా దేవ కాదయ్యా పరమేశ్వరుడి మాయాశక్తి నీకు ఉంది మాయా స్వమాయ నీకు లేదా మాయా ఇప్పుడు నిద్ర లేచాడు వీడు నిద్ర లేచి నా భార్య నా ఇల్లు నా వాకిలి నా కొడుకు నా కూతురు అని అన్నీ ఇవన్నీ ఇవన్నీ వాయే కదా ఇదంతా కూడా వాయే కదా కాబట్టి స్వమాయ కల్పయతి ఇప్పుడు మీకు మెసేజ్ చెప్తా వీడు నిద్రలేచాడు నిద్రలేసుకొని ఎలా ఉన్నాడు తెలివి స్వరూపంగా ఉన్నాడు చేతనుడుగా ఉన్నాడు ఏమండి ఈ చేతనుడిగా ఉండగా సడన్గా వీడికి కొడుకో కూతురో గుర్తుకొచ్చాడు గుర్తుకొచ్చి అదిగో కొడుకు దుఃఖంలో ఉన్నాడు కూతురు దుఃఖంలో ఉన్నాడు అని వీడు దుఃఖంలో ఉన్నాడు ఇప్పుడు ఈ దుఃఖాన్ని వీడు కల్పించుకున్నాడా లేదా కల్పయతి ఎవళ్ళకి కల్పించుకున్నాడు తనకు ఎవళ్ళ చేత కల్పించుకున్నాడు తన చేత ఎవళ్ళని ఉద్దేశించి కల్పించుకున్నాడు తనను ఉద్దేశించి ఆత్మని ఆత్మనా ఆత్మానం కల్పయతి తన యందు తనకు తనచే దుఃఖాన్ని తానే కల్పించుకున్నాడు ఏమంటాయి కాబట్టి దీనికి కల్పి ఏదైనా ఒకదాన్ని కల్పించడము కర్త కర్మ కరణము ఉంటాయి సంప్రదానము కొరకు ఆ తర్వాత ఆధారము సప్తమే ఉంటాయి అన్నీ ఆత్మయే తాను తనను ఉద్దేశించి తన చే తన కొరకు తన ఎందు దుఃఖాన్ని కల్పించుకున్నాడు ఇంకా వీడికంటే పెద్ద సృష్టికర్త ఇంకెవడు ఉన్నాడండి వీడే పెద్ద సృష్టికర్త ఇప్పుడు మీరు స్వప్నం చూసుకున్నారు స్వప్నంలో పర్వతం ఉన్నది నది ఉన్నది నగరాలు ఉన్నాయి విమానాలు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి బంధువులు ఉన్నారు కొడుకులు ఉన్నారు కూతురు ఉన్నారు అందరూ ఉన్నారు వీళ్ళందరినీ ఎవడు సృష్టించాడు బ్రహ్మదేవుడు సృష్టించలేదు కదా ఎవడు సృష్టించాడు మరి వీడే ఆత్మదేవుడే సృష్టించాడు తెల్లారి లేచిన తర్వాత మటుకు బ్రహ్మదేవుడు సృష్టించాడు నిజమే బ్రహ్మదేవుడే సృష్టించాడు కానీ ఆ బ్రహ్మదేవుని ఎవరు సృష్టించాడు ఆత్మదేవుడు సృష్టించాడు కాబట్టి కల్పయత్యాత్మ దేవుణ్ణి భక్తులు సృష్టించాడా భక్తుణ్ణి దేవుడు సృష్టించాడా భక్తుడు దేవుణ్ణి సృష్టిస్తానండి భక్తుడు దేవుణ్ణి సృష్టిస్తాడు దేవాసున భక్త వినా భక్తుడు లేని దేవుడి గురించి ఎప్పుడైనా విన్నారా మీరు ఎవరన్నా దేవాసున భక్త బిన కాబట్టి కల్పయ త్యాత్మనాత్మానం ఆత్మా దేవ స్వమాయ కాబట్టి వీడు హస్తిని కల్పిస్తాడు ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీస్తాడు కవర్లో ఫోటో పర్స్లోంచి తీసేదిగో నాకు ప్రియురాలు అంటాడు ఏమిటి వీడి ప్రియురాలు ఏమైనా సంబంధం ఉందో కల్పన తత్వ ఇంకేముంది అక్కడ కాదా ఆవిడ వచ్చి ఎదురుకుండా నిలబడుతుంది నా ప్రియురాలు అంటాడు అప్పుడు కల్పన కాదని మీరు అనుకుంటారేమో అప్పుడు కూడా కల్పనే అంతా ఆయన తర్వాత ఆవిడ దెబ్బలాడింది అనుకోండి నేను ప్రేమ చూపించాను నువ్వు ప్రేమ చూపించలేదు అంటాడు ఏమైంది అక్కడికి నువ్వు ప్రియురాలు కావంటాడు ఏమైంది డివోర్స్ ఇచ్చాడు అనుకోండి ఎక్స్ ప్రియురాలు అంటాడు ఏమో ప్రియురాలు అన్నాను కూడా లేదు కాబట్టి అంతా కల్పన దీనికి ఓ దృష్టాంతం ఎలా చెప్పారు ఓ ఆ దృష్టాంతం ఏంటంటే వీడు వీడు బీచ్కి వెళ్ళాడు బీచ్కి వెళ్ళి మనస్సులో ఏమీ లేదు ప్రియురాలు ప్రియుడు ఇవేమీ లేవు ప్రేమ ఏమీ లేదు మనస్సులో ఇవేమీ లేవు ఆ బీచ్లో ఓ అమ్మాయిని చూశాడు చూసి ఐ లవ్ యూ ఫస్ట్ సాయిత్ అన్నాడు అంటే ప్రేమ అనేది వచ్చేసింది ఏమంటే ఆ అమ్మాయి వెంట తిరిగాడు ఆరు నెలలో ఎంతో ఆ తర్వాత పెద్దలని వెళ్ళి పట్టుకుని మొత్తానికి పెళ్ళి వైఫ్ అన్నాడు ఏమంటే ఆ అమ్మాయితో కాత్రం చేశాడు మూడేళ్ళు నాలుగేళ్ళు మొహం వచ్చింది ఆవిడకి మొహం వచ్చిందో వీడికి అయిందో మొత్తానికి ఇద్దరికి మొహం వచ్చింది ఆ తర్వాత ఐ హేట్ యూ అన్నాడు ఆ తర్వాత డివోర్స్ అన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో అలాగే ఉండదు వీడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ఆమెను కలవకముందు ఫస్ట్ టైం కలవకముందు అదేమిటది మనస్సు కలిసినప్పుడు ప్రేమ అదేమిటది మనస్సు ప్రేమ అలా కొనసాగింది ఆరు మాసాలు అదేమిటి మనస్సు పెళ్ళి అన్నాడు మనస్సు పెళ్ళైన తర్వాత కాపరం మనస్సు నాకు ఇంకా నీతో కుదరదు అన్నాడు మనస్సు డివోర్స్ అన్నాడు మనస్సు ఇదంతా కూడా మనస్సులో వచ్చినటువంటి కల్పన తప్ప దాంట్లో వాస్తవికత ఏమీ లేదు జగత్తు మిథ్య కాబట్టి మరి ఏం చేయాలి అంటే చేయాల్సింది ఒకటి ఉంటుంది కర్తవ్య కర్మానుష్ఠానం చేస్తూ ఉండడం అందరినీ ప్రేమగా తోడటం మనం అసంగంగా ఉండడం చేయాల్సింది ముందు అసంగంగా ఉంటే తర్వాత ఏం చేయాలో తెలుస్తుంది ఇప్పుడు వర్షం వచ్చేస్తుంది వీడు తడిసి ముద్దైపోతున్నాడు ఏం చేయాలి ఏం చేయాలంటే ఏం చేస్తాడు ఏమీ చేసి ఇదేం నువ్వు ముందు తడవకుండా గట్టు మీదికి రాడిగా ఉండు క్లీన్గా ఉండు అప్పుడేదైనా చేయొచ్చు వీడు తడిసిపోతుంటే వీడేం చేస్తాడు వీడికి ఇతరులు చేయాలి వీడి ఇంకేతరులు ఇది చేసేదేముంటుంది కాబట్టి ముందు మనం అసంగంగా ఉంటే మనం ఇతరులు చేయినా చేయగలుగుతాం సమాచారాత్ ద్వైతం భేదరూపం అస్థి వస్తు అసన్నపి అక్కడ మాయా హస్తి లేదు అది మాయాహస్తి అయినా కూడా దాని మీద ఎక్కాడు దాని చుట్టూ ప్రదక్షిణం చేశాడు అని అని ఎవడో ఒక ఆయన చెప్పాడు నలుగురు చెప్పారు మేము కూడా చేసామండదని దీని పేరు సమాచారం ఈ సమాచారం కారణంగా అక్కడ భ వస్తువు ఉంది అని వీళ్ళు అనుకున్నారు కానీ మాయావహస్తి లేదు అదేవిధంగా ఈ పండితులు ఈ విద్వాంసులు ఈ కర్మకాండలు చేసేవాళ్ళు వీళ్ళందరూ చెప్పినంత మాత్రాన ఆ భేదరూపమైన వస్తువు ఉంది అని నిర్ధారించుట తగదు అసన్నపి స్విట్స్ ఇచ్చేటే వాస్తవంగా లేదు కర్మ కర్మఫలము కర్త భోక్త ఇవేమీ ఆత్మస్వరూపముందు లేవు ఇవేమీ లేవండి లేకున్నా ఉన్నవని వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి ఉన్నాయని వీడు అనుకుంటున్నాడు వీళ్ళందరూ చెప్పేవాళ్ళందరూ పండితులు పండితులు చెప్పారు కాబట్టి ఉన్నాయన్నానికి వీలు లేదు పండితులు కర్మకాండ వాళ్ళు చెప్పినా కూడా వాస్తవంగా ఆత్మస్వరూపం నందు ఈ భేదము ఏమీ లేదు అంతా కూడా మనస్సు యొక్క రచన మనస్సు చేసిన రచన నేను ఇందాక మీకు అదే దృష్టాంతం చెప్పాను చూడకముందు చూసిన తర్వాత పెళ్ళైన తర్వాత ఆ దృష్టాంతం అందరి అంత మనస్సు యొక్క రచన కల్పన ఈ మనస్సు ఎలా కల్పిస్తుందంటే దానికి వేరే సాధనం అక్కర్లా అదే అలా కల్పించుకుంటూ పోతుంది సో దీని అన్నాడు ఇట్స్ సెల్ఫ్ వెఫ్ట్ ఇట్ సెల్ఫ్ వ్యాప్ వెఫ్ట్ అండ్ వ్యాక్ప్ మనస్సే తానా మనస్సే బానా తానా బానా విన్నారా మనస్సే పొడుగు మనస్సే పేక ఇదో పట్టు చేర పట్టు పట్టు పంచే పట్టు ఏడు పట్టు మనస్సే ఆ పట్టులో మనస్సు తప్పేం లేదు ఎందుకండి పట్టు ఒడి మీనబోయే పట్టు అంతా మనస్సు తప్ప ఇంకేయలేదు అక్కడ తనాయే మనస్సే నీ మనస్సులో ఉంది పట్టు పట్టు ఏమీ లేదు అక్కడ అర్థమైందండి పాయింట్ మనసహ రచన ఏ లెటర్ రిటర్న్ వితౌట్ ఏ పెన్ వీడు ప్రియురాల్ని ఊహించుకుంటూ ఉప పద్యాలు రాసేసుకుంటూ ఉంటాడు it is like a letter written without a pen penu kaitam leni prema patram a painting without a brush a painting without colors a painting without canvas shunya mane canvas meda rangulu brushu lekunda vidu pedda jagatwane chitranne rachinchi pedtharu అంత కల్పనే దీంట్లో ఏమి వాస్తవికత లేదు కల్పయత్ ఆత్మను ఆత్మ ఆత్మ చేత ఆత్మను అంటే ఉపాదానం ఏమి అక్కర్లా జగత్తు సృష్టించారు అన్నారు జగత్తు సృష్టించారు అంటే దీనికి ఉపాదానం ఏమి ఉపాదానము అంటే మీకు అర్థం అవ్వడానికి డెఫినేషన్ ఏమి అక్కర్లేకుండగా తేలిక లేయడానికి రొట్టెకి పిండివ్వలే ఇప్పుడు తెలిసిపోయింది కదండి రొట్టెకు పిండి వలే దాన్ని ఉపాధానము అంటారు మెటీరియల్ రొట్టె అది ఎంతో చేస్తారండి రొట్టెది ఎంతో చేస్తారంటే పొయ్యి మూకుడు అలా కాదా ఏమో పొయ్యి మూకుడు గేరిటీ నాట్ లైక్ దట్ రొట్టికి ఉపాధానం దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఓకే యు గాట్ ఇట్ సో ఈ జగత్తు సత్యము ఇది సృష్టింపబడింది దేని చేత సృష్టింపబడింది ఉపాదానం ఏమిటి జగత్తుకి పరమాణులా అని ఒకటంటాడు తాత్వికి ప్రకృతి ప్రధానము త్రిగుణాత్మకమైన ప్రధానము అని ఇంకొకటి అంటాడు కాదు కర్మ కర్మ సృష్టించింది అని ఇంకొకటి అంటాడు కాదు క్షణిక విజ్ఞానము మనస్సే అని మన సోదరుడు క్షణిక విజ్ఞానవాది అంటాడు చూడండి ఈ జగత్తుకి మెటీరియల్ ఏమీ అక్కర్లేదు ఎందుకంటే వాస్తవమైన దానికి మెటీరియల్ రొట్టికి మెటీరియల్ ఉంటుందండి ఇప్పుడు అప్పాలు ఉన్నాయనుకోండి అప్పాలు స్వజ్జ అప్పాలంటారు స్వజ్జ అప్పాలకి ఉపాదానం ఏమిటి స్వబ్జ స్వజ్జ అప్పాలకు ఉపాధానం సజ్జ మడత అప్పాలకి ఉపాధానం ఏ ఉపాదానము లేదు కల్పనండి అది మాయాహస్తి దానికి ఇంకా ఉపాదానం ఏంటి ఈ జగత్తు మాయాహస్తి ఇది మాయా ఇంద్రజాలము కాబట్టి దీనికి ఉపాదానమేమీ అక్కర్లేదు ఇవాళ కొంచెం టైము ఎక్కువ తీసుకుంటున్నాను కొద్దిగా టైము ముందు నేను వాడాను కదా మహాత్ముడు దృష్టాంతం చెప్పాడు మహాత్ముడిని అడిగారు ఏమండి మీరు సృష్టి లేదంటారు కదా అజాతవాదం కదా మరి ఆత్మన ఆకాశ సంభూత చూడండి అది కూడా ఆత్మ నుంచి పుట్టింది మీరు ఆత్మ అంటే ఎవరండి మీరే ఆత్మ నుంచి పుట్టింది సృష్టి ఆత్మన ఆకాశ సంభూత ఆత్మ నుండి ఆకాశం పుట్టింది అజాతి అజాతిలో పుట్టిందనే దృష్టాంతం ఆకాశాద్ మళ్ళీ సంభూత అనే మాట వస్తుంది ఆకాశం నుండి వాయువు పుట్టింది వాయు రగ్నిహే వాయువు నుంచి అగ్ని పుట్టింది అగ్నే రాపహ అగ్ని నుండి అప్పులు పుట్టినవి అధ్య పృథివీ పృథి అప్పుల నుండి పృథివీ పుట్టినవి ఆ మహాత్ముడు ఏమని చెప్పాడంటే ఈ మంత్రం ఏం చేస్తావు అజాతవాదం ఎలా కుదురుతుంది దీని మాట ఏమిటి అని అడిగారు అంటే ఆయన చెప్పారు చూడు ఇప్పుడు నేను కూర్చున్నాను నేనెవరు ఆత్మ ఓకే నేను లేచి ఇటు అటు పరిగెత్తడం ప్రారంభించాను ఇప్పుడు పరిగెత్తడం అంటే ఏమిటి ఆకాశము ఆకాశం అండి పరిగెత్తడం అంటే ఆకాశం ఉండదు కదా అలా పరిగెడుతుంటే గాలి దూసుకుపోయినట్టుగా వీచుతుంది అంటే ఇప్పుడు ఆకాశం నుంచి వాయువు వచ్చింది అలా వాయువు బాగా వీచి విధంగా నేను పరిగెడుతుంటే ఒళ్ళంతా చెమట్లు పట్టింది ఆపహ కాదు వేడి కుట్టింది వాయువు అగ్ని వేడి కుట్టింది ఆ అగ్ని చెమట్లు పట్టేయి ఆపహ మట్టంతా చేరింది దేహం మీద పృడు నేనేం చేశానంటే మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చి జపంలో కూర్చున్నాను అంటే మళ్ళీ ఆత్మ తప్పించేమీ లేదు అని చెప్పాడు అంటే ఆత్మయందే ఆకాశము అనేది ఆకాశ అవచ్ఛన్న చైతన్యం కంటే భిన్నంగా లేదు ఆకాశం జ్ఞానం కంటే ఆకాశం భిన్నంగా లేదు పృథివీ అనే జ్ఞానం కంటే పృథివీ అనేది భిన్నంగా లేదు ధ్యేయము జ్ఞానం కంటే భిన్నంగా మీకు ఎప్పుడైనా ఉపలభ్యమవుతుందా ఉపలభ్యము కాదు దాన్ని బట్టి ఏం తెలిసింది ధ్యేయము జ్ఞానం కంటే భిన్నంగా లేనే లేదు జ్ఞానమే సత్యము ధ్యేయము జ్ఞానమునందు కల్పితము ఆ జ్ఞానము ఆకాశ సదృశమైన ఆ జ్ఞానమే ఆత్మ కాబట్టి మొత్తం జగత్తంతా కూడా ఆత్మనందు కల్పితమే తప్ప వాస్తవంగా ద్వైత వస్తువు లేదు ఓం ఓం